ఎవరైనా ఏదైనా అడుగుతారా ఏర్టికులర్ గా నిలకడగా ఉండడానికి నిలకడ లేకపోతే సాధనలో నిలకడలా ఉంటుందంటారు అన్ని గ్రంథాలని ఒక సూత్రం మీద తెచ్చుకోగలిగారు సమర్థత రావాలి కదా ఒక గ్రంథం ఎప్పుడు కాకపోతే ఇంకా అన్ని గ్రంథాలను ఎప్పుడు తెచ్చుకుంటారు సమన్వయం చేసుకోగలగాలి కదా ఆ సమన్వయం సాధించడం కోసం అన్ని గ్రూపులు ఒకసారి ఓపెన్ చేస్తుంది దేవత అసలు ఓపెన్ చేయాలో చదువుకోవాలి ఒకటే చేద్దాం అనుకున్నా ముందు కానీ తర్వాత ఆలోచించాయి ఎందుకని మధ్య అన్ని గ్రూపులు ఒకసారి ఓపెన్ చేస్తాం సరే దాంతో పని అయిపోయింది మధ్య ఒక ఎండ భావన ఆ హనుమంతుడు గరుడుతో ఏకాత్మ భావన చేయడం ద్వారా లంకం అంటే నువ్వు దేన్ని చూస్తే అయిపోవడం మరి అంత శక్తి సముద్రాన్ని అంకించడానికి మీరు గతంలో ఆయన చాలా సాధన చేస్తారు అందుకే ఆ శక్తి వచ్చింది ఎవరికి ధర్మచర్ అవుతుందో వాళ్ళు ఇవ్వడం ఆ శక్తి కలుగుతుంది మరి అది గరుడ ఏకాత్మంది ఏమండి నీకు ఆత్మ సాక్షాత్కార జానం అంటూ ఉంటే ఏ సమయానికి ఏ దైవీ శక్తి నీకు అవసరమైతే ఆ దైవీ శక్తి యొక్క సహాయాన్ని పొందుతావు ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలిగిన వాడికి ఈశ్వరుడు వేరే లేడుగా కాబట్టి వాడి యొక్క ఆ దైవ ప్రణాళిక ప్రకారం వాడు నిర్వర్తించవలసినటువంటి నిర్వహణ కోసం ఏ దైవీ శక్తి అవసరమైతే ఆ దైవీ శక్తి క్షణాల్లో ఆవహిస్తుంది క్షణాల్లో ఆ పని చేస్తాడు వాళ్ళు ఆ క్షణాల్లో విడిపించుకుంటాడు హనుమద్ధ వైభవానికి అర్థం అదే కదా వాలంటే అంగుష్ఠమాత్రం కూడా కాగలడు కావాలంటే మేరుపర్వతం కూడా కాగలడు అవన్నీ యోగ సిద్ధులు ఆ దైవీ స్థితులను అనుసరించి ఆ దైవీ శక్తిని వినియోగించి అట్లా అయ్యాడు ఆ కార్యక్రమం ఎలా కావాలంటే అలా లంకలో తిరగాలండి ఇప్పుడు మేరుపర్వత దేహంతో తిరగలడా తిరగలేడు అందుకని అంగుష్టమాత్ర ప్రభావం అంగుష్టమాత్ర ప్రభావం అయి పరిమాణమై లంకంటే తిరిగేయ్య తర్వాత య్యాల్సి వచ్చింది అప్పుడు మడవాడవు విరాట్ రూపాన్ని అట్లా ఇవన్నీ ఏంటంటే సూక్ష్మంగా జరిగాయి సోలంగా అయ్యాడని కాదు అయితే పౌరాణిక పద్ధతిగా నీకు సూక్ష్మాన్ని చూపెట్టాలంటే చూపెట్ట అందుకని స్థోల రూపాన్ని అలా అయినట్టు చూపడు అంత సూక్ష్మంగా జరుగుతుంది మరి సూక్ష్మంగా సేపట్లో వెళ్ళాడు లు అలా మరి అవన్నీ నేను అనేది చెప్పేది ఇవన్నీ ఏంటంటే మాటలతో చెప్తే అన్ని అసాధ్యాలుగా కనబడతాయి ఉన్న విశ్వాసం పోతుంది అదే నీకు ఆ సూక్ష్మ ప్రజ్ఞ ఉందనుకో అప్పుడు నీకు అందులో ప్రవేశం ఉంటుంది కాబట్టి అది ఎలా ఇప్పుడు మనకి ప్రజ్ఞ ఎలా ఉంది సూలంగా ఉంది సూక్ష్మంగా లేదు పిలిస్తే సుదర్శన చక్రం రావాలి వస్తుందా వస్తుంది అది ఉన్నప్పుడు అవసరం వచ్చిందండి ఇప్పుడు ఇష్టమూర్తి శ్రీకృష్ణ ఏం చేశాడు తలచినప్పుడు సుదర్శనం ప్రత్యక్షం అయింది అవునా కాదు నీకు కానీ సూలంగా కాదు అది అర్థమైందండి సూక్ష్మం కానీ ఎప్పుడు వస్తుంది నీకు ఆ తెలివి ఉండాలి ఆ సమర్థత ఉండాలి ఆ దైవీ స్థితి ఉండాలి అన్ని ఆయుధాలే కదండి సుదర్శనం ఒక ఈనం తప్ప ఎవరు వాడలేదా అందరు దేవతలు వాడారు ఆ చక్రం అన్న అందరూ వాడారు అమ్మవారు వాడలేదా దేవి భాగం అయితే సార్లు వాడిన మరి త్రిశూలం శివుడు ఒక్కడే వాడా లేదమ్మ వాడే ఎట్లా కాబట్టి ఇవన్నీ ఏంటి దైవీ శక్తులు అనమాట ఇవన్నీ ఆ దైవీ శక్తిని నువ్వు ఆవహింపజేసుకుంటే అవన్నీ సాధ్యం అయితే అవి చెయ్యాలంటే నువ్వు ఇందులో ఉండాలి నువ్వు ఆత్మనిశ్చుల ఉండాలి ఆత్మనిశ్చిత పోయి లేకుండా జోలికి పోయేవు అనుకో అందులో కూడా కొట్టుకుపోదు అందుకనే ఆ యోగ సిద్ధుల జోలికి మనం డైరెక్ట్ గా వెళ్ళకూడదండి ఆత్మసాక్షాత్కార జ్ఞానం లేనిదే ఆ దైవ ప్రణాళికలో నీకు స్థానం రాదు దైవ ప్రణాళికలో స్థానం రాకుండా నువ్వు వాటిని వినియోగించకూడదు ఈ నియమం ఉందన్నమా అందరికీ అన్ని సాధ్యం కాదు నువ్వు ఎక్కడుండే ఎవరున్నావా ఎక్కడో ఉన్నావు అని కాపాడాలండి కాపాడగలవా కాపాడలేవా కుండా ఉన్నవాడిని కాపాడమే కష్టంగా ఉందండి ఎక్కడో ఉన్నవాడిని ఎలా కాపాడుతానండి అని అదేది నీ నీ లోపలే నీ లోపలే నీకు శక్తి లేదని తెలిసిపోవటంలా అర్థమైంది అదే ఈ దైవీ సత్తా కలిగిన వాడున్నాడు వాడు ఎలా ఉంటాడు అసాధ్యం నాకు అసాధ్యమేమిటి ఈ సృష్టిలో నాకు అసాధ్యం లేదంటాడు సత్తా ఆత్మని ఉంటాడు అది ఆ బలం అందులో ఉందన్నమాట అర్థమైందండి అందుకే నేను అందరికీ చెప్పేది మీరు అందరూ ఆత్మనిశ్చుడు అయితే నీకు అసలు ఈ జంకు పోదు ముందు జీవుడికి ఉండేదంతా జంకేనండి ఎప్పుడు చూసినా వీడికి వీడు ఏం చేయబోనా వీడి వీడి జంకే వీడికి ఆడడం అంతకుమించి వేరే ఇంకేమి లేదు వీడికి వీడే ఆడడం నా చేతకాలం అంటుంటాడు ఎంతసేపు చూసిన వీడు అంటే అరే ఆత్మనిశ్చుడు అయ్యాడు అనుకోండి ఈశ్వరుడికి వీడికి భేదం లేదు కాబట్టి అంతటా ఒకటే కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను నేను అక్కడికి ఎలా వస్తాను ఇక్కడికి ఎలా వస్తానని ఉండవు అక్కడ సూక్ష్మ కారణ స్థితులను అందుకే దాటాలని చెప్పేది ఆ దాటడం అనేది సాధ్యమైనప్పుడే మనకు అవన్నీ సాధ్యం ఎవరు మహిమలు చూపెట్టినో ఆ దైవీ సిద్ధులు చేతాయి కాదు అయితే ఏమిటి దైవీ ప్రణాళికలో భాగంగా కొంతమంది వాటిని బహిర్గతం చేస్తారు కొంతమంది చేయరు అందరికీ ఒకే దైవీ ప్రణాళిక ఉండదు నీ అర్హతని బట్టి నీ అవసరాన్ని బట్టి ఉంటుంది పరంపరా ప్రోక్తంగా ఉన్నటువంటి పీఠాలు ఉన్నాయి అవి ఏమిటవి అవి కూడా ఇదే మార్గమే మనం చెప్పే మార్గం ఏమిటి సిద్ధ మార్గం అయితే ఏంటి శాస్త్రం అవసరం వాడికైనా శాస్త్రమే మనకైనా శాస్త్రం శాస్త్రం దాటి ప్రమాణంగా దాటి మనం ఏం చెప్పినా అది తెలుగు తస్మాత్ శాస్త్రం చెప్పే ఎవరికైనా నువ్వు ఏ మార్గమైనా ఎంచుకో శాస్త్రానికి సరిపోవాలి గురువాక్యానికి సరిపోవాలి స్వానుభవానికి సరిపోవాలి అప్పుడే అది సహజం అవడానికి వీలు అవుతుంది లేకపోతే వీలు సహజమైందే సహజం కాని నీవి కాదు నువ్వెన్ని సాధనలు చేసుకో నువ్వెంత విచారణ చేయి నువ్వెంత జపాలు ఏ తిప్పలన్నా పడు నీ ద్వారా ఫలిత రూపమైన సహజ జ్ఞానం ఏదైతే ఉందో అది మాత్రమే నీది పదేళ్ల క్రితం మీరు అందరు ఎలా ఉన్నారంట సార్ వేరే కడుమూసి ఆలోచించి టెన్ ఇయర్స్ ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు మారింది దృష్టి మారింది మారలా అంతా మారిపోలే మరి మరెదక్ వెళ్ళావు సార్ ఎలా లేవు నువ్వు పదేళ్ల క్రితం ఎలా ఉన్నావు ఇప్పుడు నన్ను అలా ఉండమంటే నువ్వు ఉండలేవు ఇంపాసిబుల్ ఏం అది అది సహజం అనమాట ఇర్రివర్సబుల్ రియాక్షన్ అంటా ఉంది దీన్ని జీవితంలో జ్ఞానం జ్ఞానస్పర్శ వల్ల ఏమవుతావు అంటే ఇర్రీవర్సబుల్ రియాక్షన్ అనమాట వెనక తిప్పడం కుదరదు ఒకసారి వివేకం అంటూ వచ్చినాక ప్రవర్తించడానికి ఇంక నీకు వీలు కావాలి అడుగు వచ్చేస్తుంది అది కుదరదు అది కుదరదు అడుగు అంతకుముందు ఇప్పుడు ఏం ఒప్పుకోలేదు ఎవరు చెప్పారు వివేకం అది మేలుకుంటుంది మాటి మాటికి ఇది కుదరరు ఇది కుదరదు ఇది కుదరదు ఇది వివేకమా అహంకారమా అనేది నేననేవాడు బలపడిపోతే అహంకారం నేను కోల్పోతున్నావా లేదో ఎప్పటికప్పుడు నేను బలహీన అనుకోండి వివేకం అర్థమైంది కాబట్టి కర్మలో నేను ఉంటాడా ఉన్నాడా ఉంటాడు ఉంటాడు ఇందాకే చెప్పే భక్తి బలహీనపడి త్వల ధర్మానికి వచ్చింది కర్మ మార్గం భక్తి బలపడి ఉన్నతమైంది జ్ఞాన మార్గం అహం బలహీన పడిపోయిందండి జ్ఞాన మార్గంలో వెళతాం అహం బలపడిపోయింది కిందకి వచ్చేస్తాం కర్మ మార్గంలో అట్లా అనమాట అదే ఆ మీటర్ రీడింగ్ చూస్తూ ఉంటాం ఆ వ్యాఖ్య చదివినప్పుడు ఏ మీరు ఎలా పెడుతున్నారో చూస్తాం అనమాట అందరూ ఉపాధ్యాయుడి మంచిదే ఈ కాలంలో ఉపవాసం ఉండవాల నష్టమే లేదు ఆరోగ్యం బలపడదు అదే ఆరోగ్యం బలపడే నువ్వే నిన్న ఎవరుండగా అయ్యా నిన్నెవరు ఈ కర్మ మార్గంలో ఉపవాసం ఎవరు చేయమన్నారు జ్ఞాన మార్గంలో ఉపవాసం ఏం చెయ్యి చేసే మారదు బాబు నువ్వు దానికి విశేష కర్మని జోడించేవాళ్ళనుకో కర్మయ్య వచ్చేస్తావు అయ్యి నువ్వు జోడించాలి సామాన్యంగా చెయ్యి ఇబ్బంది ఏమొచ్చినప్పుడు ఇవాళ నేను కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నానో అన్నావు ఏముంది అందులో యువానికి దగ్గరగా ఉండటం అనే ఉపవాసం చేయడానికి వాళ్ళ నాకు అవకాశం వచ్చింది ఏ సోమవారం అయితే మంగళవారం అయితే ఆదివారం అయితే నిధివార నక్షత్రాలు ఉన్నాయి దానికి ఏమన్నా సదా అంటున్నా అనం ఉపాసనకి సదా కదా ఉపవాసానికి సదా ఆలక్ష్యంలో చేసిన వాడికి అప్పుడు ఏమైంది మీరు చెప్పారు కదా హితాహారం మితాహారం పండ్లు తిన్నాడండి పాలు తాగాడండి నీళ్లు తాగాడండి అదే ఆహారాలు కావా అందమైన ఇంద్రియాల ద్వారా పుచ్చుకున్నది ఏమైనా ఆహారమే కదా కేవలం భోజనం ఒకటే ఆహారం కాదు కదా భోజనమే ఆహారం అని విడిగినప్పుడు ఏమయ్యావు ప్రాంతం అత్యంత క్షీణదేశాంత పదార్థ భావంలో ఉన్నా ఇప్పుడు అంత తగాటా పడాల్సిన తగతే తగు మాత్రంగా తినొచ్చుగా విడిగిడి నేను హాయిగా ఉండొచ్చుగా నిరంతరాయంగా ఆత్మభావంలో ఉండొచ్చుగా నిరంతరాయంగా ఆత్మనిష్ఠుడ ఉండొచ్చుగా అది సులభం కదా ఇప్పుడు నానా కష్టాలు పడి సాయంత్రం లోపు వన్ నాట్ ఎయిట్ పిలవలసిన అగత్యం వచ్చి సంవత్సరం పడిపోయి ఇప్పుడు ఈ ఉపవాసం వల్ల ఏమిటి ప్రయోజనం అహం ఇంకా బలపడిపోయా అసలు ఇవన్నీ ఎందుకు పెట్టాను అహం తగ్గించుకోవడానికి పెట్టాం నీకు నువ్వు బలహీన భరచుకోవడానికి ఎవరో ఏం చేస్తారు దాన్ని నీ అహాన్ని ఎవరు బలహీన భరతలేరుగా నువ్వే చేసుకోవాలి దాన్ని చేసుకోవడం కోసం ఇవన్నీ పెట్టావు చేస్తే అది బాగా బాగా ఏమైంది పడిపోయింది ఎందుకని రాత్రేక మాసం నాలుగింటికి వెళ్ళేసాం చేసాను తెలుసా ప్రథమ పూజకి వెళ్ళేవాడిని పదివాడిని అవసరమే అదంతా ఏ క్లాస్ ఆ క్లాస్ అదే ఆత్మవిచారణ క్లాస్కి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి తెలుసుకోవాలి ఆత్మవిచారణ తెలియదు అప్పుడు ఆ క్లాసు వేరు అట్లా ప్రతి కర్తవ్య కర్మాచరణలో కూడా ఆత్మ విచారణ తెలిసిన వాడు ఒక తీరుగా ఉంటాడు ఆత్మ విచారణ తెలియనివాడు ఇంకొక తీరుగా ఉంటాడు ఈ భేదం ఉంటదనమాట ఎప్పుడు కూడా స్పష్టంగా కనబడిపోతూ ఉంటాం మా ఇంటి దగ్గర ఇంట్లో దంట్ ఉంటారు అనమాట వాళ్ళు ఈ కార్తీక మాసం తెల్లవారు మూడున్నరకు బడబడ తనయుడు స్నానం చేసేస్తాడు పెద్ద పెద్దగా స్తోత్రాలు చదివి ఇంట్లోనే పూజలు చేసి అదేంటి ఆ భూశయనం చేసి నక్షత్రాలుండి పగలంతా ఆహారం సేవించకుండా నక్షత్రాన్ని చూసి భోజనం చేసి భోజనం చేయడం మళ్ళీ అది కూడా అది కూడా టిఫిన్ ఉపాహారం సాయంత్రం కూడా ఉపాహారం ఇట్లా ఈయన శివారాధనకి పోతే పొద్దునే ప్రథమ పూజ శివాలయానికి వెళ్ళి అయ్యాక ఆది మొదట్లో చేస్తారు కదా అదంతా పూర్తయినా అని ఇంటికి ఇట్లా ఇదంతా చేస్తూ ఉంటాడు ఇట ఒక దరిదాపు ఒక పది పది ఏళ్ళ నుంచో పదిహేను ఏళ్ళ చేస్తూ ఉంటాడు ఏ కాలానికి ఆ కాలానికి మాఘమాసం మాఘమాసం కార్తీక మాసం కార్తీక మాసం అశ్వతి మాసం నీకు ఏదో ఒక దేవుడికి ఇదే రకమైన చర్య ఉంటుంది సేమ్ సేమ్ ట్రెండ్ ఆయన అలాగే చేస్తూ ఉంటాడు పదిహేడు నుంచి చేయడం ద్వారా అది ఏమైనా బలపడిపోరా చేయకపోతే వెళ్తే అయిపోతుంది చేయకపోతే ఉండలేదు సమస్య వచ్చేస్తుంది కుదర్థండి అంటాడు అది సరే లేవయా అంత పెద్ద పెద్దగా భవతికే చదువుతున్నా కాబట్టి ఒక్కదానికి శ్లోకానికి అర్థం తెలుసుకోవాలంటే అది వద్దండి బాబు అంటాడు ఎందుకని కర్మలో ఆసక్త ఉంది ఇది బలంగా ఉందన్నమాట ఇలా చేస్తేనే నాకు నచ్చుతుంది ప్రియాప్రియాలు బలంగా ఉన్నాయి రే భగవంతుడు భావ గంభీరుడు కదా నేనేమంటానంటే బాబు నేను నిన్ను చూస్తే శివుణ్ణి చూసినట్టే ఏమిటి ఆయన కదలని శివుడు నువ్వు కదిలే దివుడు నా లెక్కల ఆయనకంటే నువ్వే బెటరు ఎందుకని ఇంతేనా కాదండి కాబట్టి నిన్ను చూసి దండం పెట్టుకుంటే శివుడు దండం పెట్టిన నా పద్ధతి ఎందుకని ఆ మూడున్నరకి లేవాలేను ఆ తండ్రిలో స్నానం చెయ్యాలేను ఎందుకని అంటే దేహం సహకరించకూడదు బలహీన పడిపోయింది ఇప్పుడు దేహం బలహీనపడిపోయిన తర్వాత కూడా నువ్వు ఆ కర్మాసక్త చేత యొక్క బలం చేత అలాగే చేయాలనుకున్నావు ఏమైతే ఇప్పుడు ఏమైపోయినప్పుడు ఇంకా లోపలాహం బలపడిపోవాలా ఇంకా బాధ బలపడిపోయిన ఇప్పుడు ఇంకా దానివల్ల అది చేయలేకపోయానండి ఇది చేయలేకపోయాను అలా చేయలేకపోయానండి ఎలా చేయలేకపోయాను ఇది వచ్చింది తాగాదా మనం కర్మాసక్తతో బలహీనపడిపోయిందో లేదో గమనించుకోవాలి అప్పటికప్పుడు నిన్ను నువ్వు తొలగించుకోవాలి నీలో జీవభావం బలంగా ఉంటుందా ఉందా దాని ఎప్పటికప్పుడు ఏం చేయాలి నిశేషంగా నిర్మూలిస్తూ ఉండాలి వృత్తి రహితంగా ఉండకుండా తీవ్ర వైరాగ్యంతో ఉండకుండా ఇవన్నీ సాధ్యం అవుతాయా అవుతాయా అవలేదు మరి కాబట్టి నిరంతరాయంగా లక్ష్యాన్ని మనం మరిచిపోకుండా దృఢంగా ఉండాలి అప్పుడే అది వీలు